కీర్తన సంఖ్య ఐదు వందలు సేవించేతులెత్తి ముఖరో వావిరి ప్రహ్లాదునికి వరదుడు వీడే జగన్నాథుడు వీడే సర్వరక్షకుడు వీడే నిగమ వేద్యుడైన నిత్యుడు వీడే సగుణవంతుడు వీడే సర్వకాడు వీడే నగుమగము సుగ్రీవ నరసింహుడు వీడే మరుజనకుడు వీడే మహిమాధికుడు వీడే పరగ శ్రీ లక్ష్మీపతి వీడే సురల కేలిక వీడే శుభమూర్తి వీడే నరసకుడ సుగ్రీవ నరసింహుడు వీడే భువనాధిపతి వీడే పురుషోత్తముడు వీడే వివిధ ప్రతాపోవిదు వీడే యువల శ్రీ వెంకటాద్రి నీతడు వీడే నవమూర్తి సుగ్రీవ నరసింహుడు వీడే